ేశ్వ ప్రభ పర్శున్న దేవ బ్రహ్మ సాకుడు గొప్ప దేవానికి చిన్న గురించి జ్ఞాపకం చేసుకుని పర్సన దేవానికి శ్రోతేశ్వర్రభ మార్చి కంచి అని ఆటదర వాక్యధర మీరు మాట్లాడండి నా దీవాన్ని రాక బాగుంది నా దీవాన్ని నడిపి చెప్పు నేస్తున్న సుఖంయా hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah osanna oh, hallelujah hallelujah osanna hallelujah hallelujah balamaina devudavu బలవంతుడవు నీవు బలమైదేవుడవు బలవంతు ీవు శూన్యములో సమస్తమును నిరాకారములో అకరము శూన్యములో సమస్తమును నిరాకారములో అకరము సృజించినవు నీవు సర్వసృికర్తవునివ సృజి చి సర్వసృష్టి కర్త ఉ Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hosanna. Hallelujah, Hallelujah, Hallelujah Hosanna. Hallelujah, Hallelujah. Alpливо me gabu nityuna divu dhavu, ahalpiram BACKGTA. ల్పావు మేఘవు నిత్యుడైన దేవుడవు నిత్య నిబంధన చేసావు నిబంధన నే స్థిర పరచు నిత్య నిబంధన చేశు నిబంధన స్థిర పరచు నిన్న రేపు మారని దేవు gobuni bo ninna nedurepu marani devudavu nib hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Hosanna, oh, hallelujah, hallelujah, hallelujah, hallelujah, Hosanna, oh, hallelujah, hallelujah. Poshinchu Devudavu, Asraya Durga Muneevu, Poshinchu Devudavu, Asraya Durga Muneevu, Prekala పై మోసడివాడ రక్షణ శృంగముని రెక్కలపై మోసడివాడ రక్షణ శృంగముని నీ మాటు నా దేవా మాటను నెరవేర్చదేవా నీ మాటు నా దేవా माटानु नेरवेछे देवा हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया वस्तना हालेलुया हालेलुया वस्तना हालेलुया हालेलुया ప్రభువైన దేవుడవు ప్రభువులకు ప్రభువునివు ప్రభువైన దేవుడవు ప్రభువులకు ప్రభువునివు సర్వాధికారి వినివు సకల జనులకు ప్రభువు నీవు సర్వాధికారి విని సకల జనులకు ప్రభువు నీవు నీవే నాకు ప్రభువు నీవే యాజమానుడవు నీవే నాకు ప్రభువు నీవే యాజమానుడవు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah osanna hallelujah hallelujah hallelujah hallelujah osanna hallelujah hallelujah balamaina devudavu బలవంతుడవు నీవు బలమైన దేవుడవు బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకరము సృజించినవు నీవు సర్వసృష్ట సర్వసృష్టి కర్తనివ హూయా హయా హియా ostanna oh, hallelujah hallelujah hallelujah hallelujah ostanna oh, hallelujah hallelujah hello nad gurunivega neeku saathi evvalu yesuva neevu nadcha bhuker tal pai నన్ను నడిపించు మోయేసువా జీవిత యాత్రలో నా దిగురి నీ బిగా నీకు సాటి బలు వేసువా నీవు నడిచావు కేరటాలపై నన్ను నడిపించు మోయేసువా నన్ను నడిపించు చుక్కని నీవే కదా నీవే కదా నన్ను కాపాడి దుర్కం గు నీవే కదా నీవే కదా నీదు వాక్యంభూ సత్యం బేగా నాకు నిరసంభూ జీవం బెగా నేను పయనించు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసు నన్ను పైంచు మార్గం బెగా నన్ను నడిపించ నాదు గురి నీకు సాటిపై నన్ను నడిపించు మోయేసువారతంబు మదిలో నా ధ్యానమే నిధ్యానమే నైను స్వరమేతి పిన్ మే నిర్వ నాకు నీ వేగ సర్వస్వము నీదు వాక్యం నీదు నా ముంబే ఆధారము నాకు సర్వేశ్వరుడనీ వేగా నిన్ను స్ంతు నాకు సర్వేశ్వరుడనీ వేగా నిన్ను స్ం తువా జీవిత యా జలో వేగా నీకు సాటి అవ్వలు ఏసువా నీవు నడిచాబు కెరటాలపై నన్ను నడిపించుమోసు నా నాదు దివ్య సదనం బెగా సదనం బెగా నీదు చిత్తంబుని చేయు ముదమ मोद मना गाना दून हृदयम गुलेकिंतना नीडु उपकारमु लयेसुवा वेट कोركه मि चलिंतुनो नादुस्तु तुलंत को येसुवा वेटी कोركه मि चलिंतुनो ందు జీవిత యాత్ర నాదు గురు నీకు సాటి నడిచావురాలపై నన్ను నడిపించు మోసా థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజ్లా జయ జయ ప్రభు య జయ జయ ప్రభు యూకి బానే ఆయ జగ మేకీ స్తూతి కరో జయ జయ ప్రభు యస్ జయ జయ ప్రభు యస్ బానే ఆయత్ మేసు స్వ ఆహా ఓహో హో ఓహో సన్ లా కుారా బి జిస్ దూల్ సోలు తు భ అప్పు నా దిలో జస్ రే నా దారా బీసే సోలో జనా జయ జయ ప్రభు యీ జయ జభూ యశుకీ జగ తుకి స్ ఆహాయా సుయా మే గ్రహణ తు య ప్రేమతే గ్రహణు ఆజ యూ కో ప్రేమకి బహతే బాలోు नया लगलो पार जय जय प्रभु यीशु की जय जय प्रभु यीशु की हमको बचाने आए जगत में उसकी स्तुति करो आहा हालेलुया हा हा हा। o oh, ho oh, oh, ho oh, oh, ho oh, ho sana la la la la la, la. hallelujah mein vapas aate mere prabhu ji aa gae lege sa आशा मेरी आम तो भी होई है, चलो तुम मेरे साथ, वापस आते मेरा प्रभु जी ले जागे या सा आशा मेरी अब तो वही से चलो तुम मेरे साथ, జయ జయ ప్రభు యుస్ జయ జయ ప్రభు యస్ బానే ఆయ జగ తుకి స్వ ఆహా ఓహో హో స Hallelujah amen Hardam songge sati sithi khushiya shanti yaram aaye gawo lene tumdi rahe nu tumdi tayar హర శాఖిశీ శాంతిరానా తు బ తయార జ ప్రభు య జయ జయ ప్రభు యస్ హో బ బయ జగత్తు उसकी स्तुति करो आहा हा हा हा हालेलुया हो हो हो हो होता ना ला ला ला ला ला हालेलुया amen हालेलुया amen हालेलुया amen ప్రభు అయిన యేసునామం పేరట ఆరాధనలో మీకు కూడిన మీ అందరికీ నా శుభవందనములు మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని దానిద్దాము మహాపరిశుద్ధుడు తండ్రి కృపా కణికరము జీవం కలిగిన తండ్రి ఎస్ నీకు వందనాలు నీకు ఎుతులు నాయన స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం తండ్రి ప్రభు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు దివారాత్రంలో తండ్రిని కంటి పాపవలే వల్లె మమ్మల్ని కాచి కాపాడి ఈ దిన తండ్రిని యొక్క నూతనమైన కృప మా అందరికి అనుగ్రహించి సజీవ లెక్కలో నిలబెట్టి రాత్రికాల సమయముందు ప్రభాని సన్నిధిలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు ఎంతగానో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇది కూడా నా తండ్రిని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నైనా మీరే ప్రభాయన యొక్క నోటి వాక్ అనుగ్రహించి నాలో ఉండి మీరు నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఒకటో సమూయాలు రాసిన ఒకటో సమయాలు గ్రంథంలో నుంచి పదో అధ్యాయము ఆరో వచనము ఇక్కడ ఏముందంటే ఒకటో సమూయాలు పదో అధ్యాయము ఆరో వచనంలో ఎహోవ ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును కాబట్టి ఎప్పుడైతే సమూయాలు వెళ్లి ఆ తైలపు కొమ్ముతో ఇక సౌలుని అభిషేకించండు అప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి బలంగా దిగివచ్చింది అప్పుడు ఎప్పుడైతే ఆయన మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చిందో ఇక్కడ సెలవిస్తున్నాడు నీకు కొత్త మనస్సు వచ్చును అంటే ఆయన మనస్సు ఏమైపోతుంది మారిపోయి కొత్త మనస్సు అంటే దేవుని మనస్సు వస్తుంది కాబట్టి ఈరోజు ధ్యానించే అంశం ఏంటంటే క్రీస్తు కలిగిన మనస్సు అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ యొక్క క్రీస్తు కలిగిన మనస్సు మనకి ఎప్పుడు వస్తుందైతే ఎప్పుడు అది కలుగుతుంది అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తదో ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నిండిన వాడైనా అప్పుడు నీకు క్రీస్తు కలిగిన మనస్సు నీకు కలిగి ఉంటావు కాబట్టి కీర్తనల గ్రంథంలో మనం చూస్తే ఎనభై అధ్యాయము ఐదో వచనంలో ప్రభువ నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు కాబట్టి మనం గమనిస్తే ఈ కీర్తనల గ్రంథము ఎనభై అధ్యాయము ఐదో వచనం మనం పరిశీలిస్తే చూడండి మొట్టమొదట ఇక్కడ మనం చూస్తుంది దేవుడు దయాళుడు అది ఒక గుణమైతే క్షమించుటకు సిద్ధమైన మనస్సు అంటే ఆయన యొద్ధకు వచ్చిన ఎవరైనా గాని ఆయన రెడీగా ఉన్నాడు ఎందుకు వాళ్ళని క్షమించడానికి కాబట్టి చూడండి దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన దయాళుడు కాబట్టి ఆ దయాళుడు దేవుడు కాబట్టి ఆయన యొద్కు వచ్చిన వాళ్ళు ఎవరినైనా సిద్ధమైన మనసు గలవాడవు నీవు నీకు మొరపెట్టు వారందరి ఎరడల కృపాతిశయము గలవాడవు కాబట్టి కాబట్టి మనము అనుదినము మనం ఎప్పుడైతే తొలిగిపోతుంటామో ఈ లోకంలో పడిపోతుంటామో పాపంలో చెక్కబడి ఉంటామో మనమందరము ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన కృపాతిశయము దేవుడు కాబట్టి దయాళుడు కాబట్టి ఆయన నిన్ను క్షమిస్తాడు కాబట్టే కదా యోగ్యంగా మనం అందరము ఆయన శరీర తింటున్నాము ఆయన రక్తంలో పాలు చూడండి ఆయన ఎదుట మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు కాబట్టి చూడండి ఎప్పుడైతే ను ఆయన సన్నిధిలోకి వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటున్నావో నీ పట్ల ఆయన కరుణ దయ చూపిస్తున్నాడు కాబట్టి క్షమిస్తున్నాడు కాబట్టి మనమంతా పరిశుద్ధులుగా ఉన్నాం కాబట్టి నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే ఏషయా గ్రంథంలో కూడా మనం గమనిస్తే యాభై అధ్యాయము ఏడవ వచనంలో ఇవి ఈ మూడు వచనాలు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు విధానం ఎలా ఉంది ఇప్పుడు తర్వాత మన విధానం ఎలా ఉంది ఎందుకు పోల్చుకోవాలా నువ్వు దేవున్ని పోలినాడు చూసుకుంటే నీలో ఇది కనిపిస్తుందా లేదా కాబట్టి చూడండి ఈ మూడు వచనాలు ఏసే గ్రంథము యాభై అధ్యాయము ఏడో వచనంలో భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఎహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలి చూడండి ఎప్పుడైతే భక్తిహీనులు అంటే దేవుణ్ణి కూడా పక్కన పెట్టి ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళందరూ ఈ లోకం మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఆ మార్గాన్ని విడిచి చూడండి దుష్టులేవరు తమ తలంపులు అంటే శరీర సంబంధంగా దుష్టత్వం కలిగిన వాళ్ళు ఏదైతే చెడుతనము కలిగి ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ తలంపుల మానవులను ఈ భక్తిహీనులు అలాగే ఈ దుష్టులు వీళ్ళిద్దరూ ఏహో వైపు తిరిగిన ఎడల అంటే ఎప్పుడైతే వాళ్ళు దేవుని తట్టు తిరుగుతారు మొట్టమొదట దేవుడు ఏం చేస్తాడు జాలి పడతాడు ఇది ఫస్ట్ గుణం దేవుని పట్ల ఎందుకు ఆయన దయాళుడు కాబట్టి చూడండి ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే ఈ లోకంలో నువ్వు ఎలా ఉన్నా ఏ పాపం చేసినా చూడండి ఎంత ఘోరంగా నువ్వు పాపంలో తిరిగినా ఏం చేసినా నువ్వు నీ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి ఆయన దగ్గరకు వచ్చి నన్ను క్షమించమని అడిగితే దేవుడు ఎలా ఉన్నాడు తోసివేసే వేసే వాళ్లాగా ఉన్నాడా హక్కును చేర్చుకునే వాళ్ళగా కనిపిస్తుండ కాబట్టి ఆయన గుణం ఎలా ఉందంటే ఆయన దయాళుడు ఎవరినైనా క్షమించుటకు సిద్ధమైన మనసు ఎప్పుడైతే క్షమించడానికి వచ్చిన వారి పట్ల కృపాతిశయము కలిగినవాడు కాబట్టి ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగిన వారు దేవుడు ఏం చేస్తాడు జాలి వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును కాబట్టి చూడండి ఈ మూడు దేవుడి యొక్క విధానాన్ని చూపిస్తున్నాయి ఆయన ఎలాంటి వాడు ఆయన ఎలాంటి గుణము కలిగిన వాడు ఈ లోకంలో ఉన్న మనుషుల పట్ల ఆ లోకంలో నువ్వు కూడా ఉన్నావు చెప్పే నేనున్నాను ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కడు ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ దేశస్థుడైనా ఇందులో ఏ భేదం లేదు వాళ్ళందరికీ ఈ లోకానికి చెప్పబడుతున్న వాక్యం అంటే ఎప్పుడైతే నువ్వు భక్తిహీనలో ఉన్న నీ మార్గాన్ని విడిచి ఎప్పుడైతే దుష్టుల ఆలోచనలు నువ్వు కలిగి ఉన్న నీ తలంపులు మానుకొని నువ్వు ఆయన తట్టు దేవుడు ఎలా ఉన్నాడు నీ పట్ల జాలి ఉన్నాడు అలాగే ఆయన బహుగా క్షమించే వాళ్ళలాగున్నాడు ఎందుకంటే యేసు ప్రభువే చెప్పిండు నా యొద్ధకు వచ్చువాడు ఎవడను నేను ఎంత మాత్రమును త్రోసివేయను కాబట్టి ఇది యశుప్రభ యొక్క మనస్సు ఇప్పుడు ఆయన మనసు ఎలా ఉందంటే ఆయన దయాలుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు అంటే తర్వాత ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో వాళ్ళ పట్ల జాలి పడేలాగా ఉన్నాడు అంటే దయ చూపిస్తుడు అలాగే వాళ్ళు ఎవరైనా వాళ్ళని క్షమించడానికి అది కూడా బహుగా క్షమించడానికి దేవుడు ఎలా ఉన్నాడు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నామన్నది చూసుకోవాలా చూడండి మత్తాయిస్ వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల చూడండి మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును ఇది నమ్మదగిన మాట ఇది జీవం కలిగిన మాట ఈ మాట సత్యమే ఈ లోకంలో యేసు ప్రభు శిల్వ ఎత్తుకుని వెంబడించే వాళ్ళు ఎవరైనా కావచ్చు మేము యేసు ప్రభుకి భక్తిగా జీవిస్తున్నామని చెప్పుకునే నోళ్ళు ఎన్నైనా కావచ్చు మేము నిజంగా దేవుని ఆత్మతో నింపబడినము మేము సత్యంలోనే ఉన్నాం మేము సర్వ సత్యంలో నడుచుకుంటున్నామని చెప్పే ఎవరైనా కావచ్చు ఇందులో భేదం లేదు చెప్పేవాడిని నేను కావచ్చు వినేవాళ్ళు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంతటి వారైనా కావచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు ఈ వాక్యము ఒకలాగనే చెప్పబడుతుంది ఎవరైతే యేసు ప్రభుని పోలి నడుచుకుంటున్నారో ఎవరైతే దేవుని పట్ల మేము నిజంగానే కృతజ్ఞత భావం కలిగి ఉన్నామని చెప్పుకున్న ఎవరైనా గాని వాక్యము సెలవిస్తుంది మీరు మనుషుల అపరాధాలు క్షమించాలా అలా క్షమించాలంటే నీకేముండాలా దేవుని మనసు నీకుండాలి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడే చూడండి మీరు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును ఎందుకు యేసు ఈ మాట చెప్పిండు క్షమించమని ఆయననే ఎలా ఉన్నాడు సిద్ధమైన మనసు కలిగి క్షమించడానికి ఆయననే చూడండి భక్తిహీనులు కావచ్చు ఈరోజు భక్తిహీనులు చూస్తే అసహించుకుంటారు వీళ్ళు ఎట్లా దేవుని మనసు కలిగిన వాళ్ళు వేషధారకులు అన్నట్టు చూడండి ఏ మనిషిని అసహించుకున్నా ఏ మనిషి మీద నువ్వు దురాలోచన కలిగి ఉన్నా ఏ మనిషిని నువ్వు దూరం పెడుతున్నా నువ్వు వేషధారకుడు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళలో సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు నువ్వు ఎలాగైనా ఉండవచ్చు నువ్వు ఏ చర్చకి వెళ్ళొచ్చు ఎక్కడైనా ఉండవచ్చు నువ్వు ఏ ప్రాంతం వాడివైనా ఏ కులం వాడివైనా నువ్వు ఎవడివైనా గానీ ఏసు ప్రభుని పోలి నడుచుకున్న వాడి అయితే ఏసుప్రభు మనస్సు ఎలా ఉంది ఎదుటి వారి పట్ల దయగలిగి ఉంది ఎదుటి వారి ఆయన దగ్గరకు వచ్చిన ఎవరినైనా గాని త్రోసి వేయకుండా మనసు యేసు ప్రభుకు ఉంది ఈరోజు అలాంటి మనస్సు నిజంగా యేసు ప్రభుని వెంబడించే వాళ్ళలో ఉంటే నిజంగా మేము యేసు ప్రభుని పోలి నడుచుకున్నామని చెప్పుకునే వాళ్ళలో ఉంటే ఈరోజు నువ్వు ఎవరినైనా ఎందుకు త్రోసి వేస్తారు ఎందుకు ఏ మనిషినైనా క్షమించలేకుండా ఉంటారు చూ చూడండి అలా నువ్వు క్షమించకపోతే నీ భక్తి ఎందుకు పనికిరాదన్నట్టు అందుకే పౌలు చెప్తాడు పైకి భక్తి గలవారయ్యండి దాని శక్తిని ఆశ్రయించని వారికి ఉన్నారు ఎవరంటే వీళ్ళే ఎందుకు వాక్యాన్ని వినివారిలాగా ఉంటారు కాని ఎప్పుడు వాక్యాన్ని పాటించరు వింటారు వాక్యాలు కానీ వాక్య ప్రకారంగా ఉండదు వాక్య నోటి మాట ఉండదు వాక్య ప్రకారంగా చూసే చూపులు ఉండవు వాక్య ప్రకారంగా హృదయం ఉండదు వాక్య ప్రకారంగా తలంపులు ఉండవు వాక్య ప్రకారంగా వాళ్ళు చేసే ప్రతి దేవునికి తగినట్లుగా దేవునికి మాదిరిగా దేవుని పోలి నడుచుకున్నట్టు ఎక్కడా కనిపించదు కాబట్టి వేషధారకులు అన్నట్టు అంటే నులివేచ్చని జీవితం అన్నట్టు సగం మనుషులకి భక్తి చూపిస్తారు సగం వాళ్ళ బుద్ధి చూపిస్తారు చూడండి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నా అంటే ఆయన చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా ఈ లోకంలో నువ్వు ఎవరినైనా క్షమిస్తే గాని పరలోకంలో నేను నిన్ను క్షమించను ఈ లోకంలో నువ్వు ఎవరిని క్షమించకపోతావో రేపు పరలోకంలో నేను నా తండ్రి ఎదుట నిన్ను నేను క్షమించను ఈ మాట నమ్మదగినది ఈ మాట సత్యం ఇందులో ఏ అబద్ధం ఈ మాట మార్చడానికి ఆయన నరుడు కూడా కాదు మనలో మార్పులు వస్తూ మన మాటల్లో లోటుపాట్లు వస్తుంటాయి తప్పులు వస్తుంటాయి కానీ ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు కాబట్టి చూడండి మత్తాయసు వార్త ఆరో అధ్యాయము పదిహేను వచనంలో మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు ఈరోజు నువ్వు ఎవరి పట్లయితే నీ హృదయంలో దురాలోచన కలిగి ఉన్నావో ఎవరి పట్ల నీ రూపల అసూయ పెట్టుకుని ద్వేషం పెట్టుకున్నావో కుళ్ళు పెట్టుకున్నావో నువ్వు ఎవరివైనా కావచ్చు నువ్వు ఎవరివైనా కావచ్చు ఇందులో ఏ భేదం లేదు నువ్వు ఎవరినైతే అసహించుకుంటున్నావో ఎవరినైతే దూరం పెడుతున్నావో నువ్వు ఎలాంటి భక్తి పరుడువైనా నీ భక్తి దేవుని దృష్టికి అది ఎంత మాత్రము యోగ్యము కాదు ఆ భక్తి ఎంత మాత్రము రేపటి దినం నిన్ను దేవుని ఎదుట నిలబెట్టలేదన్నట్టు చూడండి దేవుడే చెప్తుండే మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడలా కాబట్టి ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి అన్నాడు మిమ్మల్ని శపించే వారి వరకు శపించొద్దు దీవించమన్నాడు చూడండి నీ సహోదరుడి మీద నీ కోపం వస్తే నువ్వు నాకు ముందు ప్రార్థన చేయొద్దు హోయి ఎవడి మీద నువ్వు కోపం కలిగి ఉన్నావో ఎవడి పట్లయితే నువ్వు చెడుతనం కలిగి ఉన్నావో ఎవడి పట్లయితే నీ హృదయమంతా ద్వేషంతో కుళ్ళుతో అసూయతో పేదాలతోటి విమతలతోటి చూడండి మత్సరములతో నిండి ఉంటే నువ్వు మొదట వెళ్ళి అతనితో సమాధాన పడి వచ్చి నీ బలి అర్పించమంటాడు నువ్వు అలా అర్పించలేదా నువ్వు వేషధారకుడు అన్నట్టు ఎట్లా దేవుణ్ణి చూడండి నువ్వు వెచ్చగానేనో లేవు చల్లగానేనో లేవు అలాంటి వారు దేవుడు అసహించుకుంటాడు చూడండి ఇలాంటి జీవన విధానం కలిగిన వారు ఈరోజు లేరా లోకంలో ఈ భక్తి ఎట్లా నిన్ను శక్తితో నింపబడుతుంది నిజంగా దేవుని ఆత్మ నీ మీద ఉంటే కొత్త మనసు అంటే అది క్రీస్తు కలిగిన మనస్సు నీకు కనిపిస్తుంది దేవుని మనస్సు ఎట్లా ఉంది చూడండి ఆయన ఎంతటి పాపినైనా తన యొద్కొస్తే తోసిపెయ్యడు ఆయన క్షమిస్తాడు ఆయన హత్తుకుంటాడు చేర్చుకుంటాడు ఆయన వాళ్ళ పట్ల కణికరం చూపిస్తాడు చెప్పండి బల్లారాధనలో పాల్పొందే మీరందరూ మనమందరం నిజంగా కరెక్ట్గా ఉన్నామా ఆ బల్ల తీసుకునేటప్పుడు ఒప్పుకోవట్లేదా మన అతిక్రమములు దేవుడి క్షమించట్లేదా అలా ఆయన దగ్గర క్షమాపణ పొందుకుంటున్నాం మనము ఎదుటి వారిని క్షమించలేకపోతే నీ భక్తి ఏ పాటిది చూడండి వేషధారకుల్లాగా ఎంతకాలం ఈ లోకంలో ఉన్న జనులు జీవిస్తే ఈ భక్తి అనే ముసుగులో ఇంకా జీవిస్తుంటే ఇది నీకు ఎంత మేలు చూడండి ఆయన దినము ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నాము ఎందుకు దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే చూడండి ఈ లోపము నీ మీద ఉంటే ఈ లోకంలో నువ్వు ఎవరినైతే క్షమించకుండా నువ్వు ఉన్నావో ఇది నీ మీద నింద ఉన్నట్టు కదా ఎట్లా నువ్వు నిందారవుతుండవు దేవుని దృష్టిలో ఎట్లా నీ భక్తి దేవుని దృష్టికి అంగీకారమైనది ఎట్లా నీ ప్రవర్తన అయిన దృష్టి నీ ప్రవర్తన మంచిదైతే దేవుడు క్షమిస్తుండ కదా ఈరోజు మనుషులు మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం ఇప్పటికైనా మనం గ్రహించుకోవాలా వివేచించుకోవాలా నువ్వు సేవ చేసేది తర్వాత విషయం నువ్వు ఉపవాసాలు ఉండు ఎన్ని ప్రార్థనలు చే ఎన్ని చర్చలకు తిరుగు ఎన్ని చేసినా ఎంత చేసినా ఈ నింద నీ మీద ఉంటే దేవుడు క్షమించకపోతే నువ్వు ఎక్కడైపోతావు చూడండి మనం ఆలోచించుకోవాలా మారు మనసు అంటే ఏంది ఇలాంటి క్రియలు కలిగి ఉంటే విడిచిపెట్టడమే మారు మనసు పొందడం అన్నట్టు నీ మనసు ఉంటే అందుకు మారు మనసు అంటే ఏంది నీ మనసు మారి ఆయన మనసు రావడమే మారు మనసు అన్నట్టు ఇంకా మన మనసు కలిగి మన బుద్ధులు కలిగి మన ఆలోచనలు కలిగి తలంపులు కలిగి ని నీ నోటితో నువ్వు ఎంత ప్రార్థిస్తే ఏంది నీ నోటితో ఎన్ని ఉపవాసాలు ఉంటే ఏంటి నీ నా నువ్వు ఎక్కడ తిరిగి ఎక్కడ సంచరించి ఎక్కడికి పోతే ఏమొస్తుంది నీకు మోక్షం అసలైన మోక్షం నువ్వు మారుమనిస్ పొందితేనే కదా నువ్వు పరలోక రాజ్యంలో ఉండేది కాబట్టి గుర్తిరగాల గ్రహించాలా ఇప్పటికైనా ఎవరి పట్లైతే మనం క్షమించలేనికున్నామో ఎవరినైతే దూరం పెడుతున్నామో ఎవరి పట్లైతే మనం చెడుతనం కలిగి ఉన్నామో ఇప్పటికన్నా దాన్ని అసహించుకొని వాళ్ళని క్షమించకపోతే రేపటి దినం నీకు క్షమాపణ ఉండదు నేను తీర్పు తీరుస్తా ఉన్న వాక్యాన్ని ప్రకటిస్తున్నా అది ఢిల్లీ బ్రదర్ అయినా ఇంకో బ్రదర్ అయినా ఆ బ్రదరు ప్రవక్త కావచ్చు అపోస్తు కావచ్చు కాపర కావచ్చు అతను ఎవరైనా కావచ్చు అతని డిజిగ్నేషన్ ఈ లోకంలో పెట్టుకున్నది ఏదైనా కావచ్చు కానీ ఈ వాక్యము అందరికీ వర్తిస్తారు ఎందుకు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి ఆయనలో ఏ భేదం లేదు ఆయన దోషులను ఎప్పుడు నిర్దోషులుగా ఎంచడు నిర్దోషులను ఏమాత్రము దోషులుగా ఎంచడు పక్షపాతం కలిగిన దేవుడు కానే కాదు అది మనం గుర్తిరగాల గ్రహించాలా మనల్ని మనం పరిశీలించుకొని దేవుని సన్నిధిలో మనం మారడానికి ప్రయత్నించాలా ప్రకటన గ్రంథంలో రాసిన సంఘాలన్నిటికీ దేవుడు చెప్పిన మాట ఒకటే మీరు మారు మనసు పొందండి మొదట మీరు కనపరిచిన దాన్ని గణపరచమన్నటువంటి దేవుడు కాబట్టి చూడండి మత్తాయి సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచనము కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుగొని కోరిన ఒక రాజును పోలి ఉంది కాబట్టి ఆ రాజు ఎవరు యేసుప్రభే ఆ దాసుడెవరు నువ్వు నేనే ఆ లెక్క ఎట్లా చూడండి అతడు లెక్క చూచుకొన మొదలు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్కు తేబడెను కాబట్టి ఎవరైతే ఈ లోక భాషలో చూడండి ఆ వ్యక్తికి బాకీ ఉన్నాడు ఆ బాకీ ఉన్న వ్యక్తి ఎక్కడ దేబడిడు ఆ వ్యక్తి దగ్గరే దేబడి కాబట్టి చూడండి అప్పుడు అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చవాలనని ఆజ్ఞాపించను కాబట్టి ఈ అప్పు ఇచ్చిన ఈ రాజు ఏం చెప్తుడు ఆ దాసుడితోటి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నాకు అప్పగించవలసిన ప్రతిదీ నువ్వేం చేయాలా నువ్వు కలిగి ఉన్నది ఏదైనా కావచ్చు నీ పిల్లలు కావచ్చు భార్య కావచ్చు నీ కలిగిన యావత్ ఏదైనా సరే అమ్మి నువ్వేం చేయాలా నా అప్పు తీర్చాలా అని ఈ రాజు ఆ దాసుడికి ఏం చేస్తాడు ఆజ్ఞాపిస్తాడు ఈ ఉపమానం కాదు పరలోక రాజ్యంలో రేపు నువ్వు నేను ఎదుర్కొనేది ఇదే ఇది గుర్తెరగాల ఇది కథల కాదు ఇది సత్యం ఆ రాజు ఎవరో కాదు యేసుప్రాభు ఎక్కడ ఉంటాడో సింహాసనం మీద నిలబడతాడు ఈ దాసుడు ఎవరో కాదు చెప్పే నేను కావచ్చు వినే మీరు కావచ్చు ఎవడైనా కావచ్చు ఆయన ఎదుట నిలబడాలా అప్పగించాలని లెక్క చూడండి అప్పుడు అక్కడేముంది కాబట్టి ఆ దాసుడు అతను ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడలా ఓర్చుకొనుము నీకు అంతయు చెప్పగా కాబట్టి ఎప్పుడైతే ఈ అప్పగించవలసిన తన అప్పు తీర్చవలసిన ఈ దాసుడు చూడండి ఆ రాజు ఎదుట ఏం చేస్తుండో సాగిలపడి మొక్కి ఏమంటుండు ఓర్చుకొనుము ఓర్చుకొనిమి నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఏం చేస్తుడు ప్రాధేయపడుతు తగ్గించుకుంటాండు ఆయన దగ్గర ప్రాధేయపడి నాకు ఎట్లాగైనా క్షమించమని ఏమడుగుతున్నాడు ఒక అవకాశం అడుగుతున్నాడు అప్పుడు ఆ దాసుని యజమానుడు కనికిరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను యస్సు గుణం ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈ మూడు ప్రవచనాలు యేసుప్రభు నైజం అన్నట్టు చూడండి ఆయన కనికర పడతాడు కాబట్టి నా యొక్క వచ్చి వాడు ఎంత మాత్రం నేను త్రోసిపోయినని చెప్పాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కాని వాళ్ళ తప్పు తెలుసుకొని ప్రాధేయపడి పశ్చాత్తపడి వాళ్ళ అతిక్రమములు ఒప్పుకుంటే నేను ఎంత మాత్రము వాటిని గుర్తు వాళ్ళని ఏం చేస్తాను జాలి పడతా ఇప్పుడు ఎక్కడ యేసుప్రభు ఏం చేస్తుండే ఈ దాసుడు పట్ల కనికిర పడ్డం అంటే జాలి పడ్డమే కదా అతని పరిస్థితిని చూసి తను లెక్క చెల్లి అప్పు తీర్చలేని తన స్థితిగతిని చూసి జాలి దేవుడు ఏం చేసిండు బహుగా క్షమించను అన్నట్టు ఈ రాజు యేసుప్రభు ఏం చేస్తాడు అతని అప్పు ఏం చేసిండు క్షమించిండు చూడ అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి అంటే ఈ మూడిట్లో యేసుప్రభు కనిపిస్తుండడు ఆయన విధానం ఆయన చూపిస్తో ఇప్పుడు మన మనుషులు కదా ఇప్పుడు దాసులు లాంటి ఊరి లోక సంబంధులు కదా చూడండి వీళ్ళ గుణం ఎలా ఉండదు చూడండి అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారాములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాణ్ణి గొంతు పట్టుకొని దౌర్జన్యం అన్నట్టు వీడేమో దేవుని దగ్గరికి రావాలా ప్రాధేయపడాలా పశ్చాత్తా పడాలా ఎలాంటి పాపమైన జయిని ఎలాంటిదైనా జయిని ఇతను మాత్రము దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలా వీడు మాత్రము వీడు ఏ స్థితిలో ఉన్నాడో అలాంటి స్థితిలో వీడికి ఎదురైతే దౌర్జన్యం అన్నట్టు ఇది ఎక్కడ నీతి చెప్పండి ఈరోజు లేరా క్రైస్తవులు స్వనీతిని స్వబుద్ధిని ఆధారం చేసుకునే వాళ్ళు లేరా ఎట్లా వీళ్ళ భక్తి దేవుని దృష్టికి యోగ్యమైనది ఎట్లా వెళ్ళ ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారమైనది చూడండి ఇలాంటి గుణము కలిగి నువ్వు ఎంత ఏముంటే ఏం లాభం ఎవరికి మెప్పు ఎవరికి హితం అవుతుంది ఎవరికి ఘనత వస్తుంది ఎలాంటి దాసుల్లాగా నువ్వు జీవిస్తూ ఇలాంటి దాసుల్లాగా నువ్వు నడుచుకుంటూ ప్రవర్తిస్తూ చూడండి ఇది ఏ మాత్రము ఏ నరుడికి ఇది ఎంత మాత్రము యోగ్యకరము కానే కాదు ఇప్పటికన్నా అలాంటి గుణాల్లో అలాంటి స్వభావం మనలో కలిగి ఉంటే ఇప్పుడన్నా మారడానికి ప్రయత్నిస్తా అన్నా పరలోక రాజ్యంలో పోతావు ఇది నేను చెప్పబడుతున్నాం మాట కాదు వాక్యంలో ఉన్నదాన్ని నేను చెప్తున్నా నా తండ్రి నాతో చెప్పినదే నేను మీకు చెప్తున్నా అసలు ఈ రోజు నేను వాక్యం చెప్పాలని నాకు అసలు తెలియదు ఉదయం దేవుడు ఎందుకో ప్రేరేపించు ఈ రోజు నాకు అన్న కుదరకపోవడం వల్ల అనుకోకుండా నాకు ఈ అవకాశం వచ్చింది ప్రతిదీ దేవుడు ఒక ఆలోచన కలిగిన దేవుడు ఈ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు నా గురించా ఎవరి గురించి మీ జీవితాలను మీ ప్రవర్తనలను మీ హృదయ స్థితిని మీ మనస్సును మీ ఆలోచనలు మీరు మిమ్మల్ని పరిశీలించుకోండి పరీక్షించుకోండి ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఇప్పుడైనా మారు మనసు పొందడానికే దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పేవాడిని చూస్తే నీ జీవితం ఎన్నటికీ మారు నువ్వు ఎవరివైనా కావచ్చు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండిపోతావు ఎందుకంటే దేవుడు మాట్లాడేదే పిలాము లాంటి వాడికి బుద్ధి చెప్పడానికి నోరు లేని గార్ధమ్మును దేవుడు అదే దేవుడు ఏలియాలంటే తన పట్ల భక్తి పరుని కాపాడుకోవడానికి కాకుల ద్వారా ఆహారం ఇచ్చి బ్రతికించుకున్నాడు దేవుడు ఆయన విధానం అలా ఉంటది మన మనుషులను కాదు చూడాల్సింది మనుషుల ఎదుట కాదు మనం ఒప్పుకోవాల్సింది సాగిల మొక్కాల్సింది వాక్యం ఎందుకంటే ఆ వాక్యమే యేసు కాబట్టి ఈ వాక్యం నమ్మదగినది కాబట్టి ఈ వాక్యమే జీవం కలిగినది కాబట్టి వాళ్ళు ఎవరైనా కావచ్చు నిలబడిన వాళ్ళు కాని ఈ వాక్యము సత్యం దానికి లోపడుతున్నావు అంతే మనుషుల కనే కదా మనుషులను చూస్తే వాళ్ళటికీ మారలు చూడండి అందుకు వాణి తోడి దాసులు సాగిల చూడండి గొంతు పట్టుకొని వచ్చి నువ్వు ఉన్నది నా చెల్లింపమని చెప్పాను అందుకు వాని తోడి దాసులు చూడండి ఇతడు రాజు పట్ల ఎట్లయితే సాగిల సేమ్ అదే పరిస్థితి ఎందుకు దేవుడి వాక్యాలు మన జీవితంలో ఎందుకు పెడతాడు నువ్వు ఎట్లా ఉన్నావు నా ఉన్నావా నీ బుద్ధి చూపిస్తున్నావా నా నీతిని ధరించుకున్నావా నీ నీతి చూపిస్తున్నావా నా మనసు కలిగి ఉన్నావా నీ మనసు కలిగి ఉన్నావా నా ఆత్మతో నువ్వు నడపడుతున్నావా నీ ఆత్మతో నీ బుద్ధితో నీ నీతితో నీ ఇష్ట నీ అంగీకారంగా నువ్వు ఉన్నావు నన్ను పోలి నడుస్తున్నావా నీకు నువ్వే మాదిరిగా ఉన్నావు ఎందుకు ఈ వాక్యాలన్నీ మన జీవితంలో కూడా దేవుడు పరిశీలిస్తాడంటే నీ బుద్ధి చూపడానికి నిజంగా దేవుని ఆత్మతో నింపబడిన నిజంగా దేవునికి లోబడిన వాడివైతే నిజంగా దేవుని పట్ల భక్తి కలిగిన వాడువైతే భయం కలిగిన వాడివైతే నిజంగా దేవుని పట్ల విధేయత చూపిన నువ్వు ఎలా ఉండాలా యేసుప్రభులాగా ఉండాలా ఆయన చెప్పిన మాట అదే కదా నన్ను పోలి నడుచుకోవడం ఏంది చూడండి అప్పుడు అందుకు వాణ్ణి తోడిదాసుడు సాగిల పడి నా ఎడలా ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వాని వేడుకొనిను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చూడండి ఇతడు అదే స్థితిలో ఉండి అదే పరిస్థితిలో ఇతను ఉన్నప్పుడు ఆ రాజు దగ్గర అంటే యేసు ప్రభు దగ్గర వచ్చి మొక్కి సాగిల పడి ఓర్చుకొను ప్రభువాన్ని చెల్లిస్తాను అని సాగిల అవకాశం అడిగినప్పుడు ఆ యేసు ప్రభు ఏం చేసిండు తన అప్పంతా క్షమించినప్పుడు అతని పట్ల కనికిర ఇతని బుద్ధి ఏమైంది ఈరోజు లేరా క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు ఈరోజు లేరా మనలో ఎలాంటి వాళ్ళు లేరా ఈ రోజు లోకంలో చూడండి ఎంత కాడికి మనం మారకపోతే ఎంత కాడికి మనం మన బుద్ధి చూపిస్తుంటే నువ్వు ఇంకెప్పుడు అందుకు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండు అన్నాడు ఏది ఆ నిబ్బరమైన బుద్ధి అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉన్నాడు ఎందుకు ఈ బుద్ధి స్వస్థతో తెచ్చుకోకపోతే ఈ బుద్ధి నిబ్బరమైనది కాకపోతే ఇది నీకు మాత్రము ఉండదు యోగ్యకరంగా అందుకు యసుప్రభు అంతటి సమీపమై ఉన్నది స్వస్థ బుద్ధి ఎందుకు కావాలా ఇప్పుడు ఇతను దేవుని ప్రకారం ఉన్నవాడైతే నేను కూడా ఆ యేసు దగ్గర మోకాళ్ళు పడ్డాను నేను ఇలాంటి స్థితిలో ఉంటే ఆయన నన్ను క్షమించిండే నా పట్ల కనికెర నా పట్ల జాలి నన్ను క్షమించినప్పుడు నేను ఒక దగ్గర క్షమాపణ పొందినప్పుడు నేను ఎందుకు ఇతరులను క్షమించలేకపోతున్నాను కాబట్టి నేను కూడా ఇతన్ని క్షమించాలి కదా నేను ఆ స్థితిలో నుంచి వచ్చినప్పుడు నా స్థితిలో ఇప్పుడు ఏనున్నప్పుడు నేనేం చేయాలా ఆయన స్థితిలో మారాలా యేసుప్రభు స్థితికి నువ్వు మారాలా నువ్వు మారినవా నీ స్థితిని చూపిస్తుంటే ఏ స్థితిలో ఒకప్పుడు నువ్వు రక్షణ పొందక ముందు ఉన్నావో ఆ స్థితిని ఇప్పుడు కనబరుస్తుంటే ఆ క్రియనే ఇప్పుడు కనబరుస్తుంటేవి అలాంటి మనస్సు చెడుతనం కలిగిన మనస్సు ఇప్పుడు కనబరుస్తుంటే చూడండి కాగా వాడి తమిడి దాసులు జరిగినది చూచి ఈయన ఏం చేసిండు ఆ అప్పు బతిములనే వాడిని కనికరించకుండా వాడి అప్పును క్షమించకుండా ఏం చేసిండు అది చెల్లించు వరకు వాడిని ఏం చేసిండు చెరసాలలో వేయించేడు దుర్మార్గులు అంటే వీళ్ళే ద్రోహులంటే వీళ్లే స్వార్థ పరులంటే వీళ్ళే అక్రమం చేసిన వాళ్ళంటే వీళ్లే అన్యాయస్తులు బైబుల్లో చెప్పబడిన వాళ్ళు ఎవరంటే వీళ్ళే ఈ కోవకు చెందిన వాళ్ళు అందులో దిల్లీ బ్రదర్ ఉన్నా ఇది వర్తిస్తాం ఇంకొక బ్రదర్ ఉన్న ఏమి దేవుని దృష్టిలో ఎవరు ఏం గొప్ప వాళ్ళు కాదు కదా యసుక్రీస్తు పక్షపాతి కాదు కదా మన లాగా మన వర్గంలాగా మన మనవలు కాబట్టి మనం పొగడాలా ఎదుటి వాళ్ళు కాబట్టి దూరం పెట్టాలా మనోలు కాబట్టి మంచితనంగా ఉండాలా ఇంకోవరైతే దూరంగా ఉండాలా దేవుళ్ళలో లేదు కదా అలాంటి గుణము క్రీస్తులో ఎక్కడా లేదు కదా ఆయన అందరికీ ప్రభువే ఆయన అందరి పట్ల తన తీర్పు న్యాయంగా తీర్చుటకు ఒక్క రీతిగానే సమర్థుడిగా ఉన్నాడు చూడండి ఈతను ఏం చేస్తుండంటే తన దాసు తన దగ్గర అప్పు తీసుకున్న వాడు తీర్చలేకపోతే వాడిని ఏం చేసిండు చెరసాలలో వేయిచ్చిండు ఇది చూసిన మిగతా వాళ్ళు ఏం చేసిండ్రు దుఃఖపడి ఎందుకంటే ఇంత అన్యాయమా ఇంత దుర్మార్గమా చూడు ఇది అన్యాయం కాకపోతే ఏంది ఇది దుర్మార్గం కాకపోతే ఏంది ఈ రోజు కూడా క్రైస్తవులు ఇలానే జీవిస్తున్నారు ఒకవేళ అలాంటి గుంపులను ఉంటే ఈ రోజు ఈ వాక్యం నీ దగ్గరకే వస్తుంది కఠినపరచుకుంటావో లేదా సమర్థించుకుంటావో నువ్వు కఠినపరచుకున్నా సమర్థించుకున్నా రాజీ పడ్డా నష్టపోయేది దేవుడు కాదు నువ్వే నేనే ఇది నిజం ఇది సత్యం చూడండి కాగా వాడి తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయ్యూ తన యజమానికి వివరముగా తెలిపిరి ఎందుకు ఆ యజమానికి చెరిగిన వాళ్ళు ఎవరో తెలుసా నీ ఉన్న దూతలు చెప్తారు దేవుని దగ్గరికి వీడు నీ సన్నిధిలో వచ్చి నన్ను క్షమించు ప్రభు ఇలంతా చెప్పి ఏం చేస్తారు వాళ్ళకి దుఃఖం వస్తుంది ఎందుకు నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని దగ్గర కణికిరం పొందుకున్నావు ఒక కృప పొందుకున్నావు చూసింది కూడా వాళ్ళే కదా ఇప్పుడు నువ్వు ఎట్లా కూడా చూస్తుంది వాళ్లే కదా చూడండి గ్రహించుకొని మనం మారాల రక్షణ పొందినాను కదా నేను పరిచర్లో ఉన్నాను కదా ఈ చేదైన వేరు నీళ్ళలో ఉంటే ఈ పులిసిన పిండి నీళ్ళ ఉంటే నీ మొద్దంతా పాడైపోతుంది కదా నీ దేహమంతా అంతా కదా అది ఎందుకు పనికిరాని చెత్త చెదారంలాగా అవుతుంది నీ హృదయమంతా చీకటితో కమ్మి ఎట్లా వెలుగుతావు ఎట్లా పులి రొట్టెతో పస్కాన్ ఆచరించమన్నాడు ఏ ఆ పులి రొట్టెలాగా ఉండాలంటే ఇలాంటి పులుపు నీళ్ళ ఉంటది ఇలాంటి పులిసిన జీవితం మనలో ఎలా ఉంటది అంటే నువ్వు ఇంకా క్రీస్తు నూతన సృష్టిలాగా లేవన్నట్టు ప్రాచీన స్వభావం ధరించుకొని ఉన్నావు అన్నట్టు నువ్వు నీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వాడివైతే యేసుప్రభు గుణం నీలో కనిపిస్తుంది నువ్వు యేసు పోలి నడుచుకున్న వాడివి యేసుప్రభుకి మాదిరిగా ఉన్నవాడివి క్రీస్తు అడుగు జాడల్లో ఉన్నవాడివైతే నీలో యేసుప్రభు కనిపించాలి ఇవి కనిపిస్తున్నాయంటే నువ్వు పులిసిపోయిన వాడివి ఎందుకు పనికిరాదన్నట్టు అంటే వేషధారణ జీవితమే పులిసిపోయిన జీవితం అన్నట్టు అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడ ప్రభా నీ నామములో ప్రవచించినాం తండ్రి నీ నామములో అద్భుతాలు చేసినాం ప్రభా నీ నామంలో స్వస్థపరిచిన అంటే అక్రమం చేయువారులారా నా యొద్ద పోండి నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగను అంటే ఇల్లే కదా ఆయన అక్రమంగా నడుచుకున్న వాళ్ళు న్యాయం ఎక్కడుంది ఇందులో ఇది ఎందుకు దేవుడి ఉపమానం చెప్పిండు ఇందులో న్యాయం ఆ రాజు ఎదుట ఇతను నిలబడినప్పుడు ఆ రాజు న్యాయం తెచ్చిండు కనికర పడ్డాడు క్షమించడు ఇదే స్థితిలో ఉన్న ఇతను ఎదుటి వారి ఎట్లా ఉన్నాడు క్రూరంగా మారిడు అన్నట్టు చూడండి దుర్మార్గంగా అన్యాయంగా తన తోడి దాసుని ఏం చేసాడు చెరసాలలో వేసేడు ఇందులో న్యాయం ఎక్కడుంది ఇది అక్రమం కాదా ఇది అన్యాయం కాదా ఇది దుర్మార్గము కాదా చూడండి కాబట్టే నువ్వు సేవ చేసింది దేవుడికి ఇష్టం ఉండదు దేవుడు చెప్తాడు నువ్వు తోటి సవులుని వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి మొత్తం బొత్తుగా నాశనం చేసి రమ్మంటే అభిషేకం పొందిన సౌలు ఏం చేస్తాడు అక్కడికి పోయి తను చెప్పినట్టు దేవుడు సెలవిచ్చినట్టు చేయకుండా అక్కడ కొన్నిటిని తీసుకొచ్చి దేవునికి బలిద్దమని తీసుకొస్తే దేవుడు ఏం చేస్తాడు దుఃఖపడతాడు ఎందుకు ఇతను నేను ఎందుకు అభిషేకించినానా నా స్వాస్థ్యం మీద ఇతన్ని ఎందుకు రాజుగా నేను నియమించినా పశ్చాత్తా పడతాడు దేవుడు ఈ యజమానుడు ఈ రాజు ఈ దాసుడు పట్ల కూడా అలానే బాధపడుతున్నాడు ఎందుకంటే నువ్వు యశుప్రభు ఎప్పుడు ఇష్టపడతాడో తెలుసా మనల్ని ఆయన మాటకు లోబడి నడుచుకున్నప్పుడు అది చేయకుండా నువ్వు ఎన్ని చేసినా నువ్వు వేషధారకుడివే నీ భక్తి వేషధారణ అన్నట్టు నీ ప్రార్థన వేషధారణ అన్నట్టు నీ ఉపవాసము వేషధారణ అన్నట్టు నీ కంటలో నలుచుంటే ఎదుటి వారి కంట్లో నువ్వు నలిసి ముందు నీ కంటలో నలుసు తీర్చుకోమన్నాడు దేవుడు నువ్వు నీ సహోదరుడు పట్ల హృదయమంతా చెడుతనంతో ఉండి నాకెందుకు నీ బలి నీ అర్పణ నాకెందుకు పోయి ముందు వెళ్ళి వాడితో సమాధాన పడి వాడిని క్షమించి వచ్చి బలి అర్పించు అప్పుడు స్వీకరిస్తాను ఎందుకు నువ్వు నా మాటకు లోబడిన విధేయత చూపించినవు కాబట్టి అలాంటి ఇష్టమైన బలి అర్పణలే నాకు ఇష్టం కానీ ఇవేమి కలిగి ఉన్నాయి కాదు కదా దేవుడికి అందుకు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరిస్తులు కాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని ఎందుకు చెప్పిండు దేవుడు దానిపైన వేషధారులారా అన్నాడు అలాంటి జీవితం మనం కలిగి ఉంటే ఏమాత్రము నీ పట్ల దేవుడు ఇష్టపడనే పడ ఈరోజు దేవుడు అందుకే దు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ఇంకా సహిస్తుండు కోర్పిక కలిగిన దేవుడు కదా సహనం కలిగిన దేవుడు కదా పోర్పు కలిగిన దేవుడు కదా నువ్వు నశించిపోవడం అనే ఇష్టం లేదు కదా ఇప్పుడన్నా మారతావేమో ఇప్పుడన్నా నీ నువ్వు మారతవేమో క్రీస్తులాగా నూతనమైన వాడిలాగా తయారవుతావేమో అని చూస్తుండు అందుకు ఈ లోకాన్ని భరిస్తుండే ఈ లోకం ఏదో గొప్పదని కాదు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించలే గాని ఆయన పోలికలు స్వరూపంలో చేయబడిన వాళ్ళని ప్రేమించుకు సహిస్తాం ఈరోజు నిన్ను పోగొట్టుకోవడం నన్ను పోగొట్టుకోవడం ఎవరిని పోగొట్టుకోవడం కాదు ఆయన ఇష్టం చూడండి చూడండి వాని యజమానుడు వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడా నువ్వు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతూ క్షమించి తిని నువ్వు కాబట్టి నీ అప్పంతా నేను క్షమించు నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీవును నీ తోడిదాసుని కరినింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతా చెల్లించు వరకు బాధపరచు వారికి వానికి చూడండి మీలో ప్రతి తన సహోదరుని హృదయపూర్వకముగా నోటి మాటలు చూడండి పైకి ఒకరు కదా ఎవడో పాత బట్టకు కొత్త వేయడంట పైన ఏమో ఒక లోపల ఒక చినిగిపోయింది పైన లోపలేమో చినిగిపోయినది పైకేమో బాగున్నట్టు రెండు బట్టలు ఎవడు వేయడు కదా చూడండి మనం కూడా రెండు గుణాలు రెండు మనసులు రెండు విధానాలు ఎందుకు ఈరోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు మారు దేవా నన్ను క్షమించి నేను ఎవరినైతే క్షమించలేకపోయినా ఇప్పుడు వాళ్ళు హృదయపూర్వకంగా క్షమిస్తాను ప్రభా నన్ను క్షమించు అనే ప్రార్థన స్వీకరిస్తే లోబడితే నువ్వు తప్పించుకుంటావు అన్నట్టు రేపటి దినం లేదంటే ఆ దినం ఆయన ఎదుట చూడండి మీలో ప్రతి తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునని కాబట్టి మనం క్షమించాల హృదయపూర్వకంగా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుట ఇది చెడుతనం కాబట్టే కదా దౌర్జన్యంగా గొంతు పట్టుకొని వాడిని ఏం చేసిండు చెరసాలలో వేయించండు వాడు ఎక్కడ హృదయపూర్వకంగా క్షమించండు ఈరోజు కూడా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను దేవుడు పిలుచుకున్నాడు ఎలా మారడానికి దేవుడు లోకంలో మనుషుల్ని పిలుచుకున్నాడు ఎట్లా ఈరోజు ఆయనకు అనుగుణంగా ఉన్నాం మనం గ్రహించుకున్నప్పుడు ఈ వాక్యము అందరిది దేవుడు క్షమించకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు దేవుడు ఇంకో మాట కూడా చెప్పండి మీరు కనికరం కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు బొందు నువ్వు యేసు ప్రభు కనికిర నువ్వు కూడా కనికిర పడితేనే వాడిని క్షమించగలవుడు ఎవడైనా కావచ్చు నిన్ను కొట్టేవాడు కావచ్చు తిట్టేవాడు కావచ్చు నీ మీద నేరాలు మోపేవాడు కావచ్చు నీ మీద అబద్ధాలు చెప్పేవాడు కావచ్చు నిన్ను హింసించేవాడు కావచ్చు బాధించేవాడు కావచ్చు వాళ్ళు ఎవరై కావచ్చు నీ భర్త కావచ్చు నీ పిల్లలు కావచ్చు నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు నీ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు నీ తోటి సేవకులు కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏ మనుషులైనా కావచ్చు నువ్వు నిజంగా యశుప్రభు మనసు కలిగిన వాళ్ళ అపరాధములు నువ్వు క్షమిస్తావు ఒకవేళ నువ్వు క్షమిస్తే రేపటి దినము నీ తండ్రి మనందరి తండ్రి ఆ రీతిగానే మనల్ని క్షమిస్తాడు నువ్వు క్షమించకపోతే నీ అపరాధములకు కూడా క్షమాపణ ఉండదు ఇది నమ్మదగిన మాట ఇది సత్యమే పరిశుద్ధుడమైన తండ్రి ఇస్రాయేలీల దేవానికి వందనాలు ప్రభ ఈ గడిచిన దినంలో ప్రభ మేము ఎవరినైతే క్షమించలేకపోయినామో ప్రభ ఈ వాక్య నీ పట్ల మా జీవితము ఆ రీతిగా ఏమన్నా ఆయాసకరంగా ఉంటే ప్రభానైనా నన్ను క్షమించు ప్రభ నాయన మాకు ఎవరు ఈ లోకంలో ఉన్న మనుషులు శత్రువులు కానే కాదు ప్రభ మీ శత్రువులను కూడా మీరు ప్రేమించమన్నారు క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు అని అని చెప్పినావు ప్రభా కాబట్టి అందరిని మేము క్షమించాల ప్రాభ క్రీస్తు కలిగిన మనస్సు ఉంటే మేము క్షమించగలం ప్రభా నీ బుద్ధి కలిగి మేము ఉంటే నన్ను మా ప్రవర్తన నీ అధికారానికి అప్పజెప్పుకున్న వాళ్ళమని మేము చెప్పుకుంటే మా ప్రవర్తన ఆ రీతిగా నీకు కనిపిస్తుంది ప్రాభ కాబట్టి ఈ వాక్య నా జీవితం ఏమైనా నీకు లేకుండా ఉంటే క్షమించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె బ్రదర్ ఒక ముగ్గురు ప్రార్థించ అక్కడ అది ఉంది కదా బ్రదర్ ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో సేవకుల మధ్య బాగా అక్కడ వాళ్ళని జైల్లో పెట్టారు అక్కడ ఎంతో మంది ప్రజలు ఇప్పుడు ఆ గ్రామాలకు రానిపోవడం వల్ల వాళ్ళందరూ అక్కడ అడవుల్లో ఉన్నారు చిన్నపిల్లలున్నారు వృద్ధులు ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళ ఎవరైతే కఠినమైన మనసు కలిగి ఉన్నారు ఆ గ్రామ పెద్దలు కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ సమాధానం కలిగి ఉండాలా దేవుడు వాళ్ళకి ఆయన మనసు వాళ్ళందరికి అనుగ్రహించాలా ఎవరైతే వాళ్ళని జైల్లో పెట్టినరో కొట్టినరో బాధపరిచిన రో వాళ్ళందరూ దేవుడు వాళ్ళ పాపాలకు క్షమించాలా ఎందుకంటే మన విరోధి అపవాదే గాని మనుషులు కాదు కాబట్టి యశుప్రభే చెప్పిండు మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపించుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయమను ఆ రోజు ఆ పేతులు చరసాలలో ఉన్నప్పుడు కూడా సంఘం అంతా ప్రార్థన చేస్తే దేవుడు ఆ చరసాల కూడా దాన్ని బద్దలు చేసి ఆయన బిడ్డలను విడిపించాడు కాబట్టి మనం కూడా ఆయన సంఘమే కదా దేవుని బిడ్డలందరూ ఆయన సంఘం కాబట్టి మనం కూడా ఆ రీతిగా దేవుని పట్ల విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఎవరైతే ఆడ హాని చేసిన వాళ్ళు ఉన్నారో హింస వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దేవుని తట్టు తిరుగుతారు కాబట్టి ఒక ముగ్గురు ప్రార్థించండి బ్రదర్ కావ్య సిస్టర్ ప్రార్థిస్తారు నతానియలు బ్రదర్ ప్రార్థిస్తారు అలాగే సుజాత సిస్టర్ ప్రార్థిస్తారు బ్రదర్ స్తోత్రం పరిశుద్ధి పరిశుద్ధ నామానికి మరి వాక్యం ద్వారా మాట్లాడిన దేవా మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం నవ్వా దేవా మరి నిజమైన తండ్రి మీ వాక్కులను మా హృదయాల్లో భద్రపరుచుకున్నటకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్థుతులు చెల్లిస్తుంటున్నాం ఆయన అవును తండ్రి మనుషుడు హృదయం ఎప్పుడు ఆయన పాపంలో ఉంటుండే ఆయన అలాంటి పాప హృదయం తీసివేసి మీ శుద్ధ హృదయము మాలో ఉండేటకు మా తండ్రి సహాయం అనుగ్రహించండి నూతన మనస్సును ప్రభావ మరి నీకు పెరిగిన మనసును మేము ధరించుకున్నట్టు సహాయం అనుగ్రహించండి ప్రభావ మీకు స్తోత్రం ప్రవక్తల సమూహంలోనైనా సౌలు ఉండగా మీరు అన్నారు ప్రవక్తలలో సౌలు కూడా ఉన్నాడు అని ప్రభావ మీరు రాయబడిన మార్పు బట్టి స్థుతులు మరి కృతజ్ఞతలు ప్రభు ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టు సహాయం అనుగ్రహించండి రాజా ఎందుకంటే నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు మనుషుడు నమ్మదగిన వాడు కాదు ప్రభు నీతిమంతుడు యువకము నటన గర్తిస్తుంది ప్రభావ అని మీరు అంటున్నారు నాయన యువకము నటన గర్తిస్తుంది ప్రభావ భయం వణుకుడు కలవరం కుట్టాలి ఎందుకంటే మీరాకడా సిద్ధముగా ఉంది ప్రభావ త్వరగా ఉంది నాయన మేము సిద్ధపడటకు సహాయం అనుగ్రహించండి మంచి మనసులు కలిగి ఉంట కృప చూపండి నాయన సహోదర ప్రేమ కలిగి ఉండుటకు నేను స్థుతించి గనపరచుటకు మాకు కావలసిన నడిపింపు దయచేయండి ఎందుకంటే నాయన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరం అంటున్నాం ప్రభావ మీకు స్తో తండ్రి ప్రభా మీరు మీ పరిశుద్ధరామానికి స్తోత్రం చెల్లిస్తున్న ఆయన ఛత్తీస్గఢ్ లో ఉన్న ప్రభు మరి నాయన జైలు జైలులో వేసిన ప్రభు నా తండ్రి ఆ సేవకులను అయినను పిల్లలను అయినను వారిని తండ్రి మరి మీరు యువతలకి తీసుకురండి ప్రభు తండ్రి మరి సెంటర్ మెరిసే కూడా ఆయన అగ్నిగుండంలో వేసినప్పుడు తండ్రి మీరే సహాయం చేశారు అవులను కూడా ఆయన శిరసలో వేసినప్పుడు ఆయన పాటల ధర వాళ్ళ స్థుతిని చెరుపు కానీ ప్రభువ మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి వాళ్ళని తండ్రి వెలుపలికి రప్పించండి నీ మహిమకరంగా వాడుకోండి ప్రభు అవస్థతో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభువు ఆయన ఎవరికి ఏక్రతలో వేసిన మహిమల్లో చేర్చండి ప్రభు మీకు స్తోత్రం వాక్యమును భద్రపరుచుకొని ఆయన అనేకులకు మేము మాదిరిగా మీ సాక్షులుగా ఉండేటప్పుడు మీ ఆత్మ నడిపియచేదాన్ని స్థుతులు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మహిమ ఘనత నీకే నీళ్ళు ఎదిగిలించి అభివృద్ధిగా మీ సాక్షులుగా మేము ఉండాలి ఆత్మ నడిపింపు దయచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెలిసి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాలను ప్రార్థించి వేడుకుంటాను తండ్రి ఐ మీన్ స్థోతులకు పాత్రార్హుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ మహోన్నత సర్వోన్నత మాకు ప్రభా అన్ని కాలంలో అన్ని స్థలంలో ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన నువ్వు మారలేని దేవుడు మార్పు చందని దేవుడు ప్రభ నీకు గొప్ప కార్యం బట్టి నీకు కనికరం బట్టి నీ నూతన వాత్సల్యేమో అనుదినం మా ఎడ్ల పుట్టుచినది కాబట్టి ప్రభా యొక్క నూతన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ఈ రాత్రి సమయం అందు ప్రభ ఈగా కూడుకుని నేను చూచగా మా మధ్యన మీరున్నందుకు ప్రభ నీ యొక్క పరిశుద్ధాత్మాభిషేకం మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు అయ్యా నీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసేనా తండ్రి ప్రభ కనికరం చూపాలా ప్రభా ప్రత్యని క్షమించాల నా దేవనంటే మేము క్షమించబడాలంటే నేను ప్రతి ఒక్కరిని క్షమించాలని నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించా నీకు వందనాలు అయ్యా ప్రతి ఒక్క విడుతున్న మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈలోక రీతిగా ప్రభ మాకు ఎన్నో ఆయాసకరమైన కార్యాలు ఎంతో మనస్తాపం చేయండి ప్రభ ఎన్నో విషయాల్లో పర్వ బాధ ఎన్నో విషయాల్లో దుఃఖం అయినా ఎన్నో విషయాల్లో కోపం కూడా వస్తుంటుంది కానీ అన్నింటిని అధిగమించగలని నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క ప్రేమను కలిగి జీవించటం మాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని మరి ప్రభా మానవులము బలహీనులం కనుక ప్రభ శరీరము నా తండ్రి సిద్ధము లేదు ఆత్మ సిద్ధమే కాని శరీరం సిద్ధంగా లేదు కనుక ఈ శరీర రీతిగా వచ్చేసినటువంటి ప్రత్యేక ని ప్రభా మీరు బంధించండి ప్రతి మీరు ప్రభ మాట్లాడండి మాతో మాట్లాడిన ఎస్య్య నీకి వదనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని బలపర్చుని విశ్వాసంలో ముందుకు తాగుటకు నిరీక్షణకు ఆధారమాగు నాదేవా నీకి వదనాలు చెల్లిస్తున్నాం నడిపించండి అయ్యా ప్రతి విషయంలో మమ్మల్ని పరీక్షించండి ప్రభా బలహీనులము ఎన్నో సమయాల్లో ఎన్నో సందర్భాలు నీకు ఆయాసకరంగా మేము జీవించున్నాం ప్రభా ప్రతిపాపంను క్షమించి మనం ప్రార్థిస్తున్నాం నా ఎందుకంటే క్షమించే దేవుడు సిద్ధమైన మనసు కలిగిన వాడవ నీ సన్నిధికి వచ్చిన వారిని కూడా నువ్వు ప్రభా త్రోసి వేయని వాడవు దేవానికి వదనాలు చెల్లిస్తున్నావు ఈ సాయంత్రం సమయం ముందు మరి కుటుంబీకులు కళ్ళం మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును మీరు దర్శించండి ప్రతి ఒక్కర్తో మీరు మాట్లాడండి ప్రత్యేక రీతిగా మీ యొక్క స్వరములు వినిపించండి ఏసీ అన్న తండ్రి దర్శన రీతిగా కళల రీతిగా మాతో మాట్లాడుతున్న దేవుడు నీకు వందనాలు పరిశుద్ధాత్మ కార్యములు మా యొక్క నెరవేర్చండి నీ యొక్క వరములు ప్రభావం మళ్ళీ ఆ గిఫ్ట్ ని మేము వాడుకుంటుకు సహాయం చేయండి నా విమోచకుడా నీకే వందనాలయ్యా ప్రతి విషయంలో నా తండ్రి సన్నిధిలో మేము మొరపెట్టుకుని ప్రభావం పొందుకుంటున్నాం నాయన ప్రతి ఒక్క కార్యం ను ప్రభ సఫలపరుస్తున్న నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్ సఫల పరుచు సఫలపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడవు నమ్మదగిన దేవుడవు జీవం మిగిలిన దేవుడవు వందనాలయ్యా ఈ సాయంత్ర సమయం ముందు మరి మినిస్ట్రీలో నుండి ప్రతి ఒక్క కుటుంబం మీరు ప్రతి ఒక్క కుటుంబంలో అవసరతను తీరుస్తున్నందుకు మీకు వందనాలు ఉద్యోగ విషయంలో ఆరోగ్య విషయంలో వాక్యంలో లేదంటే ముందుకు ఎదుగుటకు ఇంకా కుటుంబం అంతా రక్షణలో వేసే ఒక్కొక్కరిని ప్రభా ప్రత్యేక దర్శించాలి ఏసు ప్రభ ప్రతి కార్యంలో మీ జీవం మీరు దయచేయవాడవు నీ అడుగుడు మీకు ఇవ్వబడును వెదుకుడు మీకు దొరుకును తట్టుడి తీయబడును అన్న మరి విశేషంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించి దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క విషయంలో ప్రభా సమస్త మహిమ గంధ ప్రభావం మీకు చెల్లిస్తున్నాం మరి ముఖ్యంగా నాయన ఆ ఛత్తీస్ గఢ్ లోని పద్నాలుగు మంది సేవకులు ప్రభా బంధించబడ్డారు అరెస్ట్ అయినారు ప్రభా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆకలికి ప్రభ అవమానాలకు ఎదురు ఎదురవుతున్నారు ప్రభా ఆ కుటుంబాలను అతన్ని వెలివేయబడ్డాయినా ఆకలి దప్పులతో అలవాటిస్తూ ప్రభా అడవులలో తిరుగుతున్నటువంటి ఆ కుటుంబాలని ప్రతి తల్లిని ప్రతి బిడ్డను ప్రతి తండ్రిని మొట్టండి నాయన ప్రతి ఒక్క బిడ్డ కృప చూపించండి ప్రభా కనికరం గలిన దేవుడవు నా తండ్రి నీకు కనికరం చొప్పున ప్రతి ఒక్కరిని కరుణించి వాడవు ఎవరిని విడిచిపెట్టి వాడవు కావు ఎందుకంటే నువ్వు అందరికీ ప్రభుడవ తండ్రి నీకు కార్యంలో గొప్పవి బలమైనవి మహిమ గలవి మంది సోదరుల విషయంలో ప్రభా కార్యం జరిగించండి దేవకు ప్రభా ఆటం ప్రతి అంధకార శక్తిని మంత్ర చీకటి శక్తిని దురాత్మ సమూహాలను యశు శక్తి గల నామంలో నా ప్రభా అతని ఆ పద్నాలుగు మంది బిడ్డలకు ఉదారు ఆదరణ దయచేవాడు నీవే నీ యొక్క కృపల జ్ఞాపకం చేసుకుని పద్నాలుగు మంది బిడ్డల చుట్టూ మీకు అగ్నిని కంచుగా వేసి ఏ లాయర్స్ అయితే వాళ్ళకు వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నారు ప్రభావాన్ని బలపరచండి జ్ఞానంతో నింపండి నాయన ప్రభుత్వాలను ప్రభ మార్చండి తండ్రి గ్రామస్తులను మార్చండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ విషయంలో అతన్ని మీరు అద్భుత చేయించండి ప్రభ సాక్షి బిడ్డలుగా మీరు నిలబెట్టండి నా దేవా ఏ ఒక్కరు కూడా నా తండ్రి నీ సేవల వెనుకబడకుండా ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించండి ఇలాంటి అవమానములు మీరు ఎదుర్కొంటారని నీ వాక్యం చెప్తుంది ప్రభా మీకు శ్రమలు కలుగుని లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమ ఉంటదని చెప్పినారు అతని సేవకులకు మరి విశేషంగా సేవలు అతని ఆటంకాలు ఎదురవుతున్నాయి ప్రభా ప్రతి విధమైన ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళి ఆ కృప దైత్యండి ఆ కుటుంబాలను ఆదరించండి ఆ ఊరు జనాలను మార్చండి నా ప్రభ అతని పరిశుధాత్మ కార్యం అక్కడ నువ్వు ఏర్పరచుకున్న బిడ్డ ఏ ఒక్కరు ప్రతి వాక్యం చేత బలపరచబడతారు అతని నరకానికి ప్రభనతని ఎవరైతే పాత్రలో వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు నాయన మీకు కృపను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించమని పద్నాలుగు మంది విషయంలో మీరు గొప్ప కారం జరిగించి వారిని విడుదల ప్రకటించాలా ప్రభుత్వమే శ్యాసహన్ చేయని అతని మీకు గొప్ప కార్యంలో అద్వితీయ కార్యంలో ప్రభ వర్ణాతీతం నాయన మేము ఎంత వర్ణించినా చాలా కార్యంలో మా జీవితంలో మీరు అనుదినం చేస్తున్న దేవుడు నీకు వందనాలు తెలుస్తున్నాం ప్రతి ఒక్క శిస్థుని ప్రతి ఒక్క బలపరచండి నా తండ్రి వాక్యంలో ఎదుగుటకు సహాయం చేయండి విశ్వాసంలో ముందుకు సాగుటకు సహాయం చేయండి నా తండ్రి నీకు రాకడదినం వరకు ప్రభా మేం నా తండ్రి మేం బలం పొంది ప్రార్థనలో నా తండ్రి మరి ఎక్కువగా నా తండ్రి గడుపుటకు వాక్య ధ్యానంలో నా తండ్రి ముందుకు మరి ఎక్కువగా రూపాంతరం వరకు నేను తండ్రి మమ్మల్ని నడిపించుమని అన్ని కారములలో మీకి ప్రభా సమస్త మహిమ గంత ప్రభావంలో ఆరోపించుకుంటూ ఏ సుపరిసిద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మరణం వచ్చిన దేవా జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంతులన్నీ కొందైనా పొద్దున్నీ హృదయం ధర కంటిదానో చూపుధ అడగదానో క్రియల మరి యశుప్రభ నీకు వంద ఈ రాత్రికాల జమలో మేమందరం ఇక్కడ కొడుకున్నామంటే అది కేవలం నీ కృపనైనా ఎందులో గతించిన దేవుల్ మాత నిజ లెక్కలు లెక్కించినట్టి నీకు మా తప్పులను క్షమించి ఇతరులను క్షమించే మనసు నీకు వంద మాకు రుజువు పరచిన దేవుసుప్రభ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం తండ్రి అందరిని శ్రమించే మనసు మాకు దయచేయం తండ్రి యశ్వ్రభ నీ మనసు మేము ముందుకు సాగిపోవాలి తండ్రి ఈ శ్రయానికి వందనాలైనా మరి శుద్ధాత్మా కేసుతో ఈ లైవ్ దీవించు ఆశ్చర్య ప్రతి కుటుంబానికి వస్తున్న మహిమ తీర్చున్నాయని నామానికి మహిమ తెచ్చుకున్నాయన ఛత్తీస్గఢ్ పద్నాలుగు మంది సేవకులను దీవించు ఆశ్చర్య వాళ్ళ బంధ ఖర్చు విడుదల దేవాలకు సమాధానం శాంతిగా ఇచ్చేయండి వాళ్ళ ఆకలి వాళ్ళ ఆకలి వాళ్ళది ఏది వాళ్ళ దేవుడు తండ్రి కదా యశ్వ్రభానికి చిన్న బిడలు కూడా ప్రార్థన ముట్టండి సంపూర్ణ బిడలుగా ఇచ్చేయండి దేవాలకి శాంతి కోడారా మీరు మాట్లాడండి దేవసుప్రభ నాయకర్త దేవ్రభ ప్రతి ఒక్కటి మీరు సాయం చేసే దేవుడు తండ్రి మీరు సఫలం చేశారు తండ్రి సుప్రభ మీరే సహాయం చేయవ గొప్ప వారం తండ్రి కేవలం గొప్ప దేవుడు తండ్రి మా రక్తం కాచి మమ్మల్ని కొన్న దేవుడు తండ్రి సుప్రభ నీకు వందనాలు మీరే సహాయం చేశారు నమ్ముచ్చు తండ్రి సుప్రభ మీరే కార్యం జరిగిస్తారు నమ్ముచ్చు నాయన తండ్రి నీకే వందనాలు చెంది ప్రతిబిని కుటుంబాన్ని దీవించు ఆశ్చర్యించు బలపచ్చు స్థిరపరచులను ఇంకా అనేకులకు వచ్చేలా సహాయం దేవ గొప్ప వన్రస్ జరిగించు తండ్రి నీకు స్తోత్రం దేవా మీరే ఆత్మ కార్యం జరిగిస్తారు నమ్మొచ్చిన తండ్రి యేసుప్రభ ఆ విడదల పొందాలి దేవా మీరే సహాయం చేయడం దేవ మరి అన్నాడు దానిలో మరి గృహం లేచినప్పుడు దేవ ఆ ప్రార్థనలో మరి విజయం చూసారు దేవ మేము ప్రార్థిస్తున్న విజయం మేము చూడాలి దేవేశ్రభ మంది సేవకులు విడుదల పొందాలా ఈ సాక్షిలో పెట్టుకొని నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్న ఆయన కార్యం జరిగిస్తారు ముఖ్యంగా తండ్రి యేసుప్రభ అందుచేత ప్రార్థన చేసిన అడగొచ్చున్న మాటెళ్ళాను మీరు పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడే మీకు మీద చెప్పుతున్న వాగ్దానం కూడా నెరవేర్చండి ప్రార్థిస్తున్న విశ్వాసం జరిగించండి సమస్తే చేయమని గొప్ప వండర్స్ జరిగించమని ఏ పరిశుద్ధి తండ్రి ప్రభు ఏసయ మా ప్రార్థనలో మా ప్రార్థన ఆలోకించండి ప్రభు మా తోడు మా తోడు నేడా మీరే ఎన్ని జన్మాలకైనా మీ నామంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఉన్నాము తండ్రి మీ దివ్యమైన హస్తములతో మా ఫలం తాకండి ముట్టండి తండ్రి మీ కంటి చూపుతో మాలో ఉన్న సైతానులను పాపములను కాల్చివేయండి ప్రభు అలాగే మన సేవకులు ఆరోగ్యం వసతి లేక హాస్పిటల్లో ఉన్నవారిని మధురమైన హస్తమలతో జీవించండి ప్రభావ ఛత్తీస్గఢ్ లో ఉన్న ప్రార్థనా మందిరాలని దైవ ఆశీర్వదించండి ప్రభావ అలాగే ఈ కేబిబీఎం లో ఉన్న మన మన ప్రార్థన సేవకులను అందరినీ ఆశీర్వదించండి ప్రభా యసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ మీరు నా దీవెర్లు డాక్టర్లు అందరు ప్రభా ఆ ప్రాంత విషయాల స్థుతం రావాలి ప్రభా అపు రావాలి ప్రభా మీరే కార్యం గొప్ప కార్యం చేయండి నీతి మంత్రు ప్రాంత బలంగా చేస్తా ప్రభా నా దీవానికి నీతి మంత్రు మూలబడుతున్నప్పుడు సంఖ్యలు తెగిపోయినాయి నా దీవానికి దేవా ఒక్కోసారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబం పోషించిల్ చేసి ఆదరించి ధైర్యపరిచి బలపరిచి అలలియా నీ కోసం ప్రభా నిలబెట్టుకోండి ఇంతవరకు వాక్యంగా మాట్లాడేస్తూ ప్రభా ఈ వాక్యంగా తీసేయండి మీరు పరిస్థితి పరిస్థితి జీవించాలా ముఖ్యంగా కలవరిస్తు ప్రేమ వారి ఉద్యమాలకు మృచపడాల నా దీవాణి శృతం అలలియా సిల్వర్ ప్రేమ అల్లడి యొక్క మనం ప్రభా అేసిన వార్త చెప్పాలా అలడియ నాద్యమాని స్కృతం ఈ వాచే ప్రభా ఈ రోజే విడిపించి నీ సరం నీ పోలిక కలిగించండి ఇష్ట ప్రభా అలరి అధికార ప్రవర్తక మీ లోబడి ఉండాలా తీసుని మేము చూడాలి వాళ్ళు తీసుని చూడాలా ఇస్త ప్రభా అలడి నా దీమాన్ని స్కృతం చేస్తాం చేపే దీవించి ఆశీర్వాదం దీవించండి కష్టంలో తొలగించి శాంతి సమాధాన ఇచ్చండి నా జీవ శివుల బలంగా వాడుకోండి నా జీవ నిస్తు వాకించాస మట్టం తాకండి ఇంకా ప్రేమతో నింపండి ఆత్మ ఫలాలతో నింపి సేవలు వాడుకోండి కుటుంబ ప్రభా అత్యవసర చేసి కుటుంబం అంగీకారం చేయండి సైతాంతే కాల్ చేసి మీరు అక్కడ బహుస్సామ్యం ప్రేమ అలలియ అందరు ప్రకటించాలా మా కుటుంబం మీరే సహాయకాల ఈ రాత్రి మంచి నిద్ర దయచేసి ప్రస్తుత కళలు దయచేసి అలలియ సైతాన్ కళలు కొట్టేమో నీసుకున్న ప్రస్తుతం దేని కృప మనకు సిల్వర్ లో చూపిస్తున్న కృపా అలాగే కే పిఎం ఇప్పుడు ఉన్న కూర గుంపు మాకు దేవుని కృప సదాకాలం మనకు అందరితో ఉండు కాక మామీన్